ప్రేజ్ లా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రే ని స్టార్ట్ చేసుకున్నాము ఈ రోజు స్కై పారాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభుత్వ పరిశుద్ధనామంలో నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము చంద్రశేఖర్ అన్న స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు దిలీప్ బ్రదర్ పాట పాడుతూ పరిశుద్ధ సర్వోన్నతుల తండ్రి మీ కృతజ్ఞతలనైనా ఇంతవరకు మాకు సహాయకులు కూడా మీకు వందనాలు ప్రతి విజయం అని మీకు ఎంతో వందనాలు సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ సాయంత్రం సమయం ప్రభావ మీ సన్నిధికి వచ్చిన ప్రభ ఓ ప్రభావం మీ యొక్క సన్నిధిలో తన సమయం గడపల ఆశనే ఓ ప్రభావం అధికం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రభ ఆసక్తితో మీ సన్నిధికి రావాలా ప్రవ్వ మిమ్మల్ని ప్రేమించేవారు మీతో పాటు సహవాసం కలిగి ఉంటారు ప్రవ్వ ఈ లోక అతీతంగా జీవించకుండా ప్రభావ మీ సన్నిధిగా మనం ఆకర్షించుకున్నందుకు మీకే సంపూర్ణంగా తన మళ్ళీ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మా హృదయవాంచలను తీర్చమని ప్రార్థిస్తున్నాం మా శరీలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మా కెరియర్స్ ని మా యొక్క మా కుటుంబాలని మీకు సమర్పిస్తుండగా మీరే ఆమోదించండి ఆశీర్వదించండి దాని అగ్ని కంచవేసి కాపులు దయచేసి అనుమానించకుండా ప్రతిక్షణం సంపూర్ణంగా మీద ఆధారపడి నిశ్చిత కలిగి ముందు పోయే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలంలో బహుభయంకరమైన శ్రమల కాలం ఉంటుండగా తండ్రి సంపూర్ణంగా తండ్రి మళ్ళీ మీ యొక్క కాపుతలలో ముందు పోలాగన మీ ముడివేయబడ్డ వారి జీవితంలో ఆగన నడిపించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని ముద్రిస్తున్నారు విమోచ దినం వరకు ప్రతి ఒక్కరిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆత్మ ప్రత్యక్షతలు ప్రతి ఒక్కరి జీవితంలో చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ పిల్లలుగా సాక్ష్యం పొందలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లు మీరే ఆధిపత్యం వహించండి ప్రతి హృదయ వంచలను తీర్చి తండ్రి తిరిగి మీకు సంపన్నగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి దిలీప్ బ్రదర్ పాట పాడతారు ప్రైజ్లా బ్రదర్ ప్రైజ్ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము ద ిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైన నన్ను నిలిపితివి నా అడుగులు స్థిరపరచి బలము నా అడుగులు స్థిరపరచి బలము నీదు అడుగు జాడలని వెంబడింది ప్రభు నే వెంబడితు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని నా నాయసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నాయసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అంధకార పులోయలలో నేను నడచితిని ఏ అపాయ మురాకుండ నన్ను నడిపితీవి అంధకార పులోయలలో నేను నడచితిని ఏ అపాయమురాకుండా నన్ను నడిపితీవి కంటి పాపగ నీవు నన్ను కాచితివి కంటి పాపగ నీవు నన్ను కాచితివి కన్న తండ్రి వి నీవని నిన్ను కొలిచెదను ఇలా నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నాయసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమ నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీ కైఫలింతును నీవు చేసిన మేళ్లను నేనెట్ల మరతు ప్రభు నీవు చేసిన మేలను నేనెట్ల మరతు ప్రభు నీ కొరకు నీ సాక్షిగా ఇలలో జీవింతును నేను ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నాయ చేసిన మేళ్లను నీవు మరువకుమా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమ నా సమాస్తమా ప్రభుని స్తుతించుమా నా నాయసు చేసిన మేళ్లను నీవు మరువకుమా నాయ చేసిన మేళ్లను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా ప్రైజ్ లో దేవునికి ఇష్టోత్తరము నాకు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు కేపీలో పెద్ద బిడ్డతో దేవుని తీసుకొస్తున్నామన్నా ప్రైజ్ లోడ్ అందరికీ చిన్న మాట ప్రాధాన్యత మనం వాక్యంలోకి వెళ్దాము స్తోత్ర ప్రభా వేసే నీ పాప నాకు వేళ స్తోత్రాలు దేవ దేవాసే మా ప్రభా మంతవరకు కాచి కాపాడు దేవా వేసే మా ప్రభా నన్ను నా కుటుంబ సంఘం ప్రతి ఒక్కరిని దేవ చేసే మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తీరు పైన దీనికి ఆశించింది అనుబట్టి స్తోత్ర మీరే సాయం చెన్ మా ప్రభా పశుధార్ శక్తి బడి మాట్లాడట సా ఇక్కడ ఉన్న ప్రతి పేపర్ దీవించండి దేవాయస్సు వాక్యంలో మీరే ఉండండి మా ప్రభా దేవాస ప్రభా ప్రతి ఒక్క మాటలో మీరయ్యండి మాట్లాడండి మా ప్రభావ మీరే సాప్ చేస్తారని త్వరగా రావద్దు నేస్ పెట్టబేడు కొడుచున్నాం తంది ఆ మెయిన్ ఈరోజు వచ్చేసి మన వాక్యాంశం వచ్చి వెలుగుమయమై ఉందము అంటే వెలుగు మాయము ఏ రీతిగా మనము వెలుగుమయమై ఉండాలి దాని గురించి మనము చర్చించుకుంటున్నాం వాక్యంలో మనకు చూస్తే ఏ ఫేస్ లో పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చాం నుంచి చదువుకున్నాం మనము ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు చదువుకున్నాము వచ్చేసి ఐదు ఎనిమిదో అధ్యాయం మీరు పూర్వం చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు మనం ఏం చేసినాము పూర్వం నందు మన పూర్వీకులు చీకటి అయి ఉన్నారంట చీకటి అయి ఎందుకు ఉన్నారు మన పూర్వీకులు అంటే ఇక్కడ చూస్తే మనకు దేవుడు వెలుగుని మనకి ఎప్పుడు ఇచ్చింది మనకు ఆది కారణము ఒకటో అధ్యాయము మూడో వచనంలో చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను దేవుడు వెలుగునకు పగలనియో చీకటికి రాత్రనియో పేరు పెట్టను ఉదయము కలగగా ఒక దినం ఇక్కడ ఏం చెప్తుండంటే దేవుడు ఏం చేసిండు వెలుగు కమ్మని పలకగా వెలుగు వెలుగును చీకటిని ఒకటే రోజు సృష్టించిండు సృష్టించినందుకు వెలుగుకి ఏం చెప్పిండు పగలని రాత్రికి చీకటని అక్కడ పేరు పెట్టబడి మన పూర్వీకులు వెలుగులో లేరు మన పూర్వీకులు ఏంటంటే పూర్వ పూర్వ మనం ఏం చేసినామంటే ఇక్కడ సున్నతి చేయబడిన వారు పూర్వ మందు వాళ్ళు ఏం చేసిర్రు సున్నతి చేయబడిరు సున్నతి వాళ్ళు ఏంటంటే దేవుళ్ళు ఉండడానికి ఆస్కారము అయింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రక్షణ రక్షణ బాప్తి తీసుకుంటేనే నువ్వు ఈరోజు దేవునిలో నువ్వు ఉండగలగాలి బాప్తిం తీసుకుంటేనే ఆయన పాపక్ష మాపణలు అంటే ఆయన ఏంటంటే నీటితో బాప్తిష్టం తీసుకోమను నీ పోయి కొత్త క్రియలను నువ్వు అవలంబించుకోవాలి ఏస్తు క్రీస్తు నువ్వు బాప్తిష్టం తీసుకోమని చెప్పిండు అప్పుడు చెప్తే నీ హృదయంలో ప్రతి నీకు వెలుగుమయమై ఉంటావు నీ పూర్వ చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే దేవుని నందు ప్రభు నందు వెలుగై ఉన్నారు మన ఏసు క్రీస్తు నందు ఈరోజు మనము వెలుగు అయి ఉన్నాము ఎందుకున్నామంటే పూర్వమందు ప్రతి ఒక్కరు అన్ని పాపాలు చేసిరు సున్నత చేయబడరు సున్నత చేసినాక ఇప్పుడు ఏంటంటే ఏసు ప్రభు వారు పుట్టి లోకంలో పుట్టి మన కొరకు చనిపోయిండు మన కొరకు చనిపోయినందుకు ఆయన యొక్క ఆయన కూడా బాప్తి తీసుకోండు మనం కూడా ఈరోజు బాప్తిష్టం తీసుకొని వెలుగుమయమై ఉండాలి పూర్వ మందు అయిపోయింది అది ఇప్పుడు ఏంటంటే ఈ యుగ మందు నువ్వు ఏం చేయాలి బాప్తిసం తీసుకొని వెలుగుమయమై ఉండాలి బాప్తిసం తీసుకున్నాక మనం ఏం చేస్తామంటే కొన్ని రోజులే అది పాటిస్తున్నాం వెలుగుమయమై ఉంటాము అనే అందు ఉంటాము ప్రతి ఒక్క దాంట్లో మనము నిలకడగా ఉంటాము ప్రతి ఒక్క దాంట్లో మనము తగ్గించుకొని ఉంటాము కొన్ని రోజులే అది మనము పాటిస్తున్నాము పాటించినాక కొన్ని రోజుల తర్వాత యథావిధిగా లోకం తిరిగి లోకంతో తిరిగి లోకంలో ఉన్న క్రియలను మనము అవలంబించుకుంటున్నాం పూర్వం ఎలా ఉన్నారో ఆ విధంగా మనం ఈరోజు జీవిస్తున్నాం లో మనము కొట్టుకొని పోతున్నాము అటువంటివి చేయక యేసుక్రీస్తు ఏం చేయాలి ప్రభు వెలుగ ఉన్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుచున్నాయి మనం వెలుగుమై ఉండాలంటే మనలో ఏముండాలి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మనకేంటంటే ఆత్మఫలములు శరీర ఫలములు సో దానికి వ్యతిరేకత ఏముందంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట ఆత్మఫలం ఏమనగా మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఇక్కడ మంచితనం చెప్పింది దేవుడు మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నాయి వెలుగు ఫలము వెలుగులో ఫలం కావాలంటే మంచితనము కావాలి మంచితనంగా నువ్వు ఈరోజు జీవించాలి నీలో ఏముండాలి నీతి ఉండాలి నీలో సత్యం ఉండాలి అప్పుడే నువ్వు ఏం చేస్తున్నావు అంటే వెలుగుమయంగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావు నీ యొక్క ప్రకాశవంతమైన జీవితం ఉండాలంటే నీలో ఈ మూడు ఫలాలు ఉండాలి ఏ ఫలాలు ఉండాలి మంచితనము నీతి సత్యము వాటిలో కడబడుచున్నాయి కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధంలో వాళ్ళే నడుచుకొనిడి ప్రభుకి ఏది నీతికరము ఎన్ని ప్రీతికరము ప్రభువు నాకు ఏది ప్రీతికరము మంచితనము నీతి సత్యము ఈ మూడు మంచితనము నీతి సత్యం అనేది మనము దట్టిల్లా కట్టుకోవాలి మంచితనము మనకు మారు పేరు నీ పేరు చెప్పంగానే మంచితనము మంచోడు మంచి ఉంటాడు సత్యంగా ఉంటాడు నీతిగా బతుకుతాడు అక్కడ వాళ్ళు టెస్టింగ్ అని ఇయ్యాలి నీ గురించి సాక్ష్యం చెప్పే వాళ్ళు ఈరోజు ఉండాలి కనుక ప్రభు ప్రీతికరం దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వల్ల నిష్పలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏల అనగా అత్యక్రియలు చేయవారు రహస్య మందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగువే కదా అందుచేత నిద్రించునని మేల్కొని మృతుల నుండి లెమ్ము క్రీస్తుని మీద ఆయన చెచున్నాడు ఇక్కడ ఏం చేస్తుందంటే ఏలి అనగా క్రియలు చేయవారు క్రియలలో పారి వారై అతి చే క్రియలు రహస్య మందు జరిగించే పనులను గూర్చి మాట్లాడటం ఉన్నది నువ్వు రహస్య నువ్వు ఎంతో పాపం చేస్తున్నావు చూడనికీ పైన ఏంటంటే మంచిగా దేవుని తట్టు నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు సో ఆ పాత జీవితం ఇంకా నువ్వు ఈ రోజు మర్చిపోలేకపోతున్నావు పాత క్రియలను నువ్వు చే జరిగించటకు మర్చిపోలేక నువ్వు ఈరోజు ఉంటున్నావు ఎందుకుంటున్నావు అలాగా ఒకసారి మనం పరీక్షించుకుందాం మన ఉదయంలో పాత క్రియలు మనము ఎన్ని చేస్తున్నాము పాత క్రియలన్నీ బాప్తి కూడా మనం విలువమయమై ఉంటున్నాము నీతిని అనుసరిస్తున్నాము సత్యంను గ్రహిస్తున్నాము అండ్ ఆల్సో మన క్రియలన్నీ ఎట్లున్నాయి మన క్రియలని మంచితనంగా ఉన్నాయి మంచితనమైన క్రియలు మనలో ఉన్నప్పుడు పాతవి అవి క్రియలను మనము చూస్తున్నావు అనమాట దేవుడు ప్రతి ఒక్క దాన్ని నిన్ను చూస్తుడు దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు లోకం మొత్తం చూస్తాడు నీ హృదయంను శోధిస్తాడు నీ హృదయానుసారుడు ప్రతి ఒక్క నీ యొక్క హృదయంను ఎవ్రీ టైం ఆయన పరిశోధిస్తుంటాడు ఈ లోకంలో మొత్తం పరిశోధిస్తుండు నువ్వు ఏ క్రియలు చేస్తున్నావు నువ్వు రహస్యం తండ్రికి తెలియకుండా నువ్వు ఏ క్రియలు నువ్వు ఈరోజు చేస్తున్నావు సో అదొకటి మనం తీసివేసినాం అనుకో మనం వెలుగు సంబంధమై ఉంటాం ఎవ్రీ టైం ఏమంటే ఎవ్రీ టైం మనము అలసిపోతుంటాం నిద్రపోతుంటాం ఎవ్రీ టైం మనము ఏం చేస్తున్నాం అందుచేత నిద్రించిన మేల్కొని మృతుల లెమ్ము నిద్రించిన మనం ఏం చేయాలి మృతుల నుండి లోక క్రియల నుండి మనము లేవ్వాలి మృతులలో అనే ఎన్నిసార్లు మనం పాపం చేస్తే అన్ని సార్లు మనం ఈరోజు సిల్వ వేస్తున్నాం అది ఒకటి గుర్తుంచుకుంటే మనం ఎవ్రీ టైం మనము సిల్వ వేయబడము ఏసు ప్రోని మనము సిల్వ వేయబడము ఎన్ని సార్లు మనం ఏం చేస్తున్నాము ఎన్ని సార్లు పాప క్రియలలో మన చూపులతో మన కాళ్లతో మన చేతులతో ప్రతి ఒక్క దానితో మన తలంపులతో ప్రతి ఒక్క దాంట్లో మనము పాపంలో చిక్కబడుతున్నాం మన నోటి మాటలతో మన జీవన శైలిలో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదో ఒక మార్గంలో మనము తప్పులు చేసి మనకు ఆయనకు చిక్కబడుతున్నాం సిల్వ వేస్తున్నాం మనం ఈరోజు ఆయన ఈరోజు నిన్ను మేల్కోమంటుండు దీనికి మేలుకోవాలి క్రియలు చేయని మేలుకోని మృతుల నుండి లెమ్ము మనము నిద్రించున్న నువ్వు నిద్రిస్తున్నావు అంటే నువ్వు మృతులలోకి పోతున్నావు అనమాట మృతులలోకి ఎందుకు పోతున్నావు లోకానుసారమైన ఆశలు లోకానుసారమైన జీవితం లోకానుసారమైన సంబంధాలు లోకానుసారమైన ప్రతి ఒక్కటి మనలో ఉంటుంది ఈరోజు సో లోకంలో ఎంతో మంది ఎన్నో క్రియలు చేస్తారు ప్రతి ఒక్కటి అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని ఈరోజు చేస్తున్నారు సో వాళ్లకు మనకు తేడలేదా మనము ఏ శుభ్రంలో ఉండాలంటే ఆయన రూపం ధరించుకుని మనం ఈరోజు ఉండాలి అనే ఆయన ఎక్కడైనా మనకి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ కూడా ఎవరికి కూడా పట్టుబడలేదు మాటలో కానీ ఆయన తలంపులో కానీ ఎక్కడ కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధిని లాగానే ఉన్నాడు మనం ఎందుకు మన పరిశుద్ధులాగా ఉన్నాము మనము ఎన్నో క్రియలు చేస్తున్నాం బాప్తిష్టం తీసుకోకముందు ఒక జీవితము బాప్తిష్టం తీసుకున్నాక ఇంకా డబల్ జీవితం వస్తుంది మనకి ఇంకా క్రియలలో ఇంకా ఎదిగిపోతుంది మనవు మనం ఏం చేస్తుందంటే తాగుడ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే ఇంకా బాపిస్యం తీసుకున్నాక ఎక్కువ కొంచెం మంది అది మానేయాలంటే మాననికి రాదు వాళ్ళు చేస్తారంటే మృతులలోకి వెళ్తురు లోకంలో నిద్రించినట్టే నిద్రిస్తురు మరణం మరణం మృతులలో నుండి వాళ్ళని వెళ్తురు తాగి తాగి వాళ్ళు ఏం చేస్తారు చనిపోతురు తాగి తాగి వాళ్ళు చాలా మంది ఈరోజు చనిపోతురు మా ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉంటుండే ప్రొడక్షన్ అబ్బాయి ఆయనకు ఏంది ట్వంటీ ఫైవ్ ఇయర్సే వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు ఇక్కడ ఉండరు సో ఇక్కడ సోమాజ్ గూడల్నే ఉంటారు మక్కల మక్కలు ఉంటాడు ఆయన ఏం చేస్తుందంటే వాళ్ళు ఎవరు లేరు ఆయన ఏం చేస్తుండు రోజు ఏం చేస్తుండు వితౌట్ ఎనీ వాటర్ వేసుకోకుండా రోజు ఏదో మందు తాగుతుండు సో రోజు తాగి వాళ్ళ సిగరెట్లు గుట్కలు ప్రతి ఒక్క విధమైనటువంటి అతడు ఉన్నాడు ఉన్నాక ఆల్మోస్ట్ ఆయన జాయిన్ అయ్యి కూడా టూ ఇయర్స్ అయింది మా కంపెనీలా జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయినాక మొన్న మొన్న ఏం సడన్ గా ఏమైంది మొత్తం అంత నర్వస్ ఇస్తే మొత్తం ఆగిపోయింది ఆయనకు బ్రెయిన్ కూడా ఆగిపోయింది అప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే అపలో లేచారు అపలో లేస్తే వాళ్ళు ఏం లాస్ట్ స్టేజ్ వన్ ఉంది నైన్టీ డెడ్ ఉన్నడినా ఏవి స్పందిస్తలేవు లోపల అవన్నీ కాలిపోయినాయంట సో ఆయనకి ఏంటంటే ప్రతి ఒక్కటి కాలిపోయింది ఆ తాగి తాగి రోజు ఈవినింగ్ రోజు తాగాలంట తాగండు ఒక మూడు నెలల నుంచి ఏం చేస్తుందంటే ఆయన ఏంటంటే హోమియోపతి ఆ యొక్క మందులు తీసుకుంటుండ అవేమి సెట్ కాలేదు అవేమి ఇంకా స్కీనించిపోయిండు స్కీనించిపోయింది టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఆ దాండనే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అన్ని దాండనే అయినాయి సో ఓవరాల్ గా వన్ ఛాన్స్ ఉందండి నైన్టీ నైన్ పర్సెంట్ అపోలో హాస్పిటల్ వాళ్ళు చెప్పారు సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు మేము ఏంటంటే కాంట్రిబ్యూట్ చేసినాం మేము కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి పైసలు ఇచ్చినాం సెవెన్ ల్యాక్ ఖర్చు అయింది ఓవరాల్ గా ఇన్సూరెన్స్ కవర్ చేసినాము ప్రతి ఒక్కరికి కవర్ చేసినాం సెవెన్ ల్యాక్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సో గాంధీ హాస్పిటల్కి రాసేసారు గాంధీ హాస్పిటల్ లా ఒక హాఫ్ డే ఉన్నాడు తర్వాత డెడ్ అయిపోయాడు సో ఏం కూడా ఆయనకు ఏం ఆహారం ఇచ్చినా ఇన్సులిన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఆయనకు ఏది అవుతలేదు బాడీలా అందరు ప్రార్థన చేశారు ఏం చేసినా కూడా ఆయన కోలుకోలేకపోయింది సో నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని లోపల సామాన్లన్నీ సో లంగ్స్ ఖరాబ్ అయినాయి ప్రతి ఒక్కటి ఓన్లీ గుండె ఒకటి యాక్టివ్ ఉంది అది కూడా కొంచెం సేపు ఉండి కొంచెం కొట్టుకొని అది కూడా మరణించింది సో అటువంటి ప్రజలు ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పటం లేరు మమ్మీ డాడీ వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళ ఊర్లు ఉంటారు వాళ్ళు కులం పనులు చేసుకుంటే అక్కడే ఉంటారు వాళ్ళ బీదర్ అనమాట వీధరు నుంచి ఇక్కడ వచ్చిండు అబ్బాయి కర్ణాటక అబ్బాయి సో ఆయన ఏంటంటే ఎవ్రీ టైం తాగి తాగి ప్రతి ఒక్కటి సో లోకం తట్టు లోకం తట్టు ఏముంటది మరణమే ఉంటది ఆయన ఏముండు జీవమై ఉన్నాడు ఈ రోజు ఏం చేసిండు జీవమై ఈరోజు మనకు ఉన్నాడు యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినం చూస్తే ఆది ఎంత ఏముండే వాక్యము దేవుని వద్ద ఉండే వాక్యం చేసిండు దేవుడై ఉన్నాడు ఆయన ఆది ఆయన అది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులను వెలుగుచుండెను సో ఆయనలో జీవం ఉంది ఈరోజు వేసప్రభులో జీవం ఉంది నిన్ను నన్ను ఈరోజు వెలిగించని ఇస్తాడు సో మనం లోకం పోతే ఏం చేస్తాము మరణమే వస్తుంది మనకి సో లోక ఏం చేస్తున్నాయి మరణం తట్టు తీసుకొని వెళ్తున్నాయి సో ఆ జీవం మనుషులను వెలిగించుతున్నాయి ఆయనలో జీవం ఉంది ఈరోజు ఎవరైనా జీవం దగ్గరకు పరిగెత్తారా మనం దగ్గరకు పరిగెత్తారా సో ఏది అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే లోకం తట్టు ఎంటర్టైన్మెంట్ ఉంది లోకం తట్టు ఏముంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కంఫర్టబుల్ ఉంది సో ఎనీథింగ్ ఎల్స్ మనం ఏమన్నా చేయొచ్చు మనం ఏదన్నా సాధించవచ్చు ఏదైనా పెట్టుకొని ఆడొచ్చు డిస్కో ప్రతి ఒక్కటి ఏదైనా వాళ్ళు చేస్తుండొచ్చు లోకం తట నువ్వు తిరిగినావనుకో మరణం దగ్గరికి నువ్వు ఈరోజు వెళ్తున్నావు ఆ మరణం ఆపల్ అంటే మనుషులను వెలిగించే దేవుడు ఏసు ప్రభు ఒక్కడే ఉన్నాడు అది నువ్వు గుర్తుపెట్టుకోను గుర్తుపెట్టుకుంటే మనం ఏం ఎక్కడికి వస్తున్నామో ప్రతి చెప్తాన్ని ఆయన జీవంలోకి మనము దారి ఉంది జీవపు దారి ఉంది మనకి జీవము ఆయననే ఉన్నాడు ఆయననే మనుషులను వెలిగించుచున్నాడు ఈరోజు నిన్ను నన్ను వెలిగించిన దేవుడు ఏసు ప్రభు సో మనం కూడా ఇద్దరు ఇతరులకి వెలిగిద్దాం ఆ వెలుగు అనేది ప్రకాశవంతమై వాళ్ళ జీవితంలో వెలుగుమయమై ఉండేటప్పుడు మనకు సహాయపడుతుంది ఇంకేమంటుండడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను సో ఎవ్రీ టైం మనం చీకటి అయినప్పుడు వెలుగు లైట్ వేస్తే ఆ చీకటి ఎటు పోతుందో సో ఆయన లైట్ లెక్కున్నాడు మన జీవితంలో ఆ చీకటి దాగి ఉన్నది ఎటు దాగిందో తెలియదు ఆ లైట్ ఎప్పుడైతే మన బాడీ నుంచి బంద్ అవుతుందో ఆ చీకటి మన దగ్గరికి వస్తుంది చీకటి మనదారై మనకు మరణంలోకి తీసుకొని పోతుంది లోక తట తినాం అనుకో ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో ప్రతి ఒక్కటి కంఫర్టబుల్గా ఉంది ఎన్నో క్రియలు మనము చేస్తున్నాము సో ప్రతి మనం ఆపుకొని ప్రతి చంపుకొని మనము వెలుగుమయమై ఉండాలంటే దేవుడి దగ్గరికి మనము ఈరోజు రావాలి దేవుడే మనకు జీవంనై ఉన్నాడు ఆ జీవమే మనకు మనుషులను వెలిగిస్తున్నాడు ఆ జీవం లేకపోతే ఈరోజు మొత్తం లోకం మొత్తం చీకటి మయమై ఉన్నది ఆయన వచ్చి మనకి ఆయన మరణం ద్వారా మనకు వెలుగునిచ్చిండి ఈరోజు ఆ వెలుగును నువ్వు ఎంతవరకు నువ్వు కొనసాగిస్తున్నావు ఆ వెలుగు మయమై ఉన్నందుకు వన్ అవర్ వరకే ఉంటావా లేదా నువ్వు జీవితాంతం వెలుగుతావా అని అది నీ డెసిషన్ నీ డెసిషన్ నువ్వే నువ్వు ఈరోజు డిసైడ్ చేసుకోవాలి ఏ విధంగా మనము జీవిస్తున్నాం ఏ విధంగా మనము ఆలోచిస్తున్నాం ఏ విధంగా మనము దాంట్లో మనము స్టర్బ్ అవుతున్నాం ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కడ పోతున్నాం మనం ఎక్కడ పోతున్నాం మనం ఇక్కడికి మనము వెళ్తున్నాము మరణం లోపలికి వెళ్తున్నామా చీకటిలో వెళ్తున్నామా వెలుగులో వెళ్తున్నామా ఆయన జీవం అయి ఉన్నాడు ఈరోజు ఆయన నువ్వు సేవించాలి వేరే వాళ్ళని సేవిస్తే నువ్వు ఏం చేస్తున్నాడు మరణంలోకి చీకటిలోకి నెట్టేస్తున్నాడు ఆయన జీవం గల దేవుడు ఈరోజు మన ఆయన శక్తిమంతుడు ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేస్తాడు ఆయన ప్రతి ఒక్కటి మనకు ఏదైనా చేస్తాడు ఆయనలో మనం ఉన్నాం అనుకో వెలుగు తట్టు తిరుగుతాం మనము ఆయన ఆయనలో లేకపోతే మనం మరణం తట్టు తిరుగుతున్నాం మరణం తట్టు అంటే చీకటి మయమై మనము వెళుతున్నాము సో రహస్యమైన పాపం ఏమైనా ఉంటే మనం ఈరోజు మానేద్దాము మానేసి ప్రతి ఒక్క మనము వెలుగు మయమై ఉన్నటకు మనము ఆస్కరిద్దాం ఇంకొక వచనం చూస్తే ఇక్కడ లుకస్ మార్క్స్ వార్త ఇక్కడ యేసు ఇక్కడ సిల్వర్ వేయబడే ముందు తన శిష్యులతో కలిసి గెస్తమనే తోటకి వెళ్తాడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు ప్రతి ఒక్కరు ఈరోజు నిద్రపోతురు పద్నాలుగో అధ్యాయం ముప్పై నుంచి చదువుకున్నాం వారు గెస్తమనే అనబడే చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి తన శిష్యులతో చెప్పిండు చెప్పి పేతురును యాకోబును యోహాను వెట్టబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నందుటకు చిత్తాక్రాంతుడై ఆరంభించాను ఆయన సిల్వ వేయబడే టైం వచ్చింది ఆ టైంలో లాస్ట్ నైట్ వచ్చి అక్కడ గెస్టమనే తోటలో అక్కడ వెళ్ళి ప్రార్థన చేయటకు కూర్చుండు వాళ్ళ శిష్యులను తీసుకువేయండి ఎవరు తీసుకుంటూ పేతురు యాకోబు యోహాను అలా ముగ్గురు ఎండబెట్టుకొని చిత్తాకాంతుడు అవుతుండు నేను ఈ యొక్క శిల్వను ఎలా భరించాలి తండ్రి చిత్త చేయటకు నేను రెడీ ఉన్నా బలి అయ్యేటప్పుడు రెడీ ఉన్నా కానీ ప్రార్థన చేసుకున్నామని అక్కడ ఆరంభించిండు అప్పుడు ఆయన నా ప్రాణం మరణాంత దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ ఉంది మేల్కోవాలని ఉండడని వారితో చెప్పి అయితే అప్పుడు ఏం చెప్పిండంటే వాళ్ళని కూర్చొని నాదేంది మరణాన్ని మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది నా ప్రాణం ఏం చేస్తుంది అప్పుడు ఆయన నా ప్రాణము మరణమయ్యే వరకు దుఃఖంలో మునిగి ఉన్నదని చెప్పి వరక్కడ కూర్చోడు మేలుకోవాలని ఉండదని వారితో చెప్పింది కొంత దూరం సాగిపోయి నేల పడి సాధ్యమైతే ఆ గడియ తన యుద్ధ నుండి తొలగిపో పోవాలనని ప్రార్థించొచ్చు అయితే ఆ గడియ ఏదు నిల్వ వేయబడే గడియ తొలగిపోవాలని ప్రార్థించు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఆయన ప్రార్థిస్తున్ను తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము ఆయనను నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే ఆయన అనిను యేసు ప్రభు చిత్త ఆయన అవుతుంది అదే అక్కడ సిల్వ వేబ ఆయన చిత్త తండ్రి చిత్త ప్రకారమే అక్కడ జరుగుతుంది తండ్రి చెప్పినప్పుడు కుమారుడు అక్కడ బలి అవుతుడు ఆయన జరుగుతుంది మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండగా చూచి సియోను నీవు నిద్రించున్నావా ఒక్క గాడి ఆయన ఉండలేవా అక్కడ ఏం చేస్తుడు ఆయన ప్రార్థన వెళ్ళి దర్శనమైన తోడులో ప్రార్థించుండగా వాళ్ళంతా శిష్యులంతా నిద్రిస్తున్నారు అక్కడ వచ్చి మళ్ళా ప్రియను ఒక గడి అయినను నీవు మేలుకొని ఉండలేవా మీరు సోదరులు నాట్లు మేలుకోవ నుండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని పేరుతో చెప్పాను ఆత్మసిద్ధంగా ఉండగానే శరీరము బలహీనంగా ఉన్నది వాళ్ళకు నిద్రలు శరీరము చాలా బలహీనంగా ఉంది ఆత్మసిద్ధంగానే ఉంది కానీ ఏం చేస్తుండడు అక్కడ శరీరం అనేది బలహీనంగా ఉన్నది శరీరం బలహీనత మనం ఏమైనా చేస్తామా శరీరం కూడా మనకు ఆత్మతో సహకరించమని మనము దృఢ సంకల్పంతో చెప్తే ఆ శరీరం కూడా మనతో నిద్ర లేకుండా మేలుకోగా ఉంటది అక్కడ ఏం చెప్తుండే మీరు శోధంలో ప్రవేశించుకుంటున్నట్లు ఈరోజు మనం కూడా ఎంతో మంది ఎన్నో సోదల్లో ప్రవేశిస్తే ప్రవేశిస్తేనే శోధంలో ప్రవేశిస్తేనే అప్పుడు మనం మేలుకోవండి ప్రార్థన చేస్తాం శోధంలో నుండి ప్రవేశించకపోతే మనము తింటాము తాగుతాము సుకిస్తాము సో ఎవరి టైం మనకి ఏంటంటే షెల్టర్ ఉంది క్లోత్స్ ఉన్నాయి టైంకి మనకు తిండి దొరుకుతుంది సో అటువంటి అన్ని దొరక దొరికినాక మనం శోధనలో పడుతున్నామా పడతలేము శోధనలో పోతున్నామా చిన్న యాక్సిడెంట్ అయితేనే రాత్రంతా మేలుకుంటే ప్రారంభిస్తారు జస్ట్ ఏమైనా ఎగ్జామ్ ఉంటే ప్రారంభిస్తారు మళ్ళీ ఇంకేమన్నా ఏంటంటే ఏదన్నా టెస్ట్ ఉంటే ఏదన్నా ఏమైనా మనం ఏం చేస్తాము మన చుట్టాలకు మన కొడుకులకు ఎవరికన్నా ఎగ్జామ్స్ ఉంటాయి ఎవరికన్నా ఏదన్నా ఇంటర్వ్యూ ఉంటాయి ఎవరికైనా ఏమన్నా శోధనలో ఉంటే ఎవరికైనా ఏమన్నా ఉంటే మనం ఏం చేస్తాము రాత్రంతా మేల్కొండి పాడు ఇస్తాము సో మనం నిర్సుకంగా ఎయిట్ అవర్స్ పండేది ట్వెల్వ్ అవర్స్ కూడా మనం ఈ రోజు పండుకుంటున్నాం ఎందువల్లంటే నీకు చీకు చింత లేదు చీకు చింత ఉంటే ఏదన్నా శోధన ఉంటే మనం అప్పుడే మనము మాస్టర్ గుర్తుకు అప్పుడే మనకు యజమాని గుర్తుకు అప్పుడే మనకు ఫ్లే చేసే సిస్టర్లు గుర్తొస్తారు ఉపవాసం ఉండే సిస్టర్లు గుర్తుకొస్తారు ఫోన్ చేసి ఇట్లా చేయండి బ్రదర్ నాకు ఇట్లా ఉంది అని మనము చెప్తున్నాం ఈరోజు శోధనలో ప్రవేశించకుండునట్లు శోధనలో ప్రవేశిస్తూనే ఉంది మనం చేస్తున్నామా శోధనలో ప్రవేశించకుండునట్లు అంటే శోధనలో పడకుండా మనం ఏం చేయాలి మేలుకోండి ప్రాధాన్యం చేయాలి అంటే ఏదైతే ముందు వస్తుందో దాన్ని కూడా గ్రహించి మనము ప్రార్థనలో మెలుక ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థా చేస్తున్నాం కానీ సరైన జవాబు వస్తలేదు ప్రార్థన చేస్తున్నాము కానీ నువ్వు ఎట్లుండాలి నీతి నీకు అనుసరించిన మంచితనము విశ్వాసము అవన్నీ పెట్టి ప్రార్థిస్తే ప్రతి ఒక్క జవాబు నీకు వస్తుంది ఏ రీతిగా మనము జీవిస్తున్నాం ఏ రీతిగా మనము ఈరోజు ప్రార్థన చేస్తున్నాం నిద్రపోతున్నావా నువ్వు ఏ చీకూర్చింత లేదని టూ అవర్స్ పండుకుంటున్నావా ఏది లేదని ఏ ఆద ఆపద లేదని నువ్వు ఈరోజు మంచిగా నిద్రపోయి తిని తాగి చూపిస్తున్నావా సో అటువంటివి కాకుండా ను శోధనలో పడకుండాన్నట్లు కూడా మనము సాధన అక్కడ శిష్యులకు చెప్తుండే యేసు ప్రభు తోటలో లాస్ట్ సఫర్ లాస్ట్ టైము ఆయన సాధిస్తుండ్రు తండ్రి చిత్త ప్రకారం జరుగుతుంది ఆయన చూసుకుంటాడని ఆయన బలి అక్కడ వెళ్తుండే అక్కడ వెళ్తున్నప్పుడు ఎంతో బాగా ఎంతో రోదన ఆయనలో ఉన్నది కానీ అవన్నీ బయట చెప్పాడు ప్రతి ఒక్క శిష్యులకు ఏం చెప్తుండో మీరు శోధనలో పడకుండానట్లు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది ఆయన గడియ వచ్చింది అప్పగించే టైం కూడా వచ్చింది ఆ టైం వరకు కూడా శిష్యులు ఇంకా మారతలేరు అందుకే వాళ్ళకి చెప్తుంది ఏంటంటే శోధనలో పడకుండానట్లు నేను వెళ్ళిపోతే మీరు శోధనలో పడతరు నేను వెళ్ళిపోతే మిమ్మల్ని యేసుప్రభు శిష్యులని యేసు ప్రభు వెంబడించే వారని వాళ్ళు శాస్త్రలో పరిశీలి వారని ఎలానే చేస్తారు సో అటువంటి దానికి కాకుండా గురి కాకుండా అక్కడ ఏం చేస్తుందంటే మీరు శోధనలో పడకుండాట్లు మీరు నిద్రపోకూడదు మేలుకా ప్రార్థన చేయండి యొక్క మేలుకా ప్రార్థన చేయాలంటే మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనకు శోధనలు లేవు శోధన ఏం లేకపోతే మనము పండుకొని జీవిస్తున్నాం శోధనలు వస్తేనే మనకి ఏంటంటే దేవుని దగ్గరికి పురికొస్తాం నా ఇది ఉంది అది ఉంది ఇది అయింది అదైంది అని ఎవరి టైం నువ్వు ప్రాథన్ చేస్తే నీకు అటువంటి శోధన నీకు రాదు ఎవరి టైం నువ్వు దేవుణ్ణిలో ఉంటే ఆ శోధన అనేది రాతన్ గారు తీసుకొని రాడు యేసు ప్రభు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఆ శోధన రాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఏం రాకుండా నిన్ను ఈరోజు ప్రొటెక్ట్ చేస్తాడు అయితే పేతుడితో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించ ఆయన తిరిగి వచ్చి చూడగా వారు మరలా నిద్రిస్తున్నారు ఆయన మళ్ళా తిరిగి వచ్చి చూసింది థర్డ్ టైం తెలియనగా వారి కన్నులు భారంగా ఉండను ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలను వారికి తోచలేదు సో వాళ్ళని మళ్ళా లేపిండు వాళ్ళ భారంగా ఉన్నాడు వాళ్ళకి ఏం తోచలేదు ఏం చెప్పాలో వాళ్ళు ఈ రోజు చెప్పలేరు సెకండ్ టైం అయింది అండ్ ఆల్సో ఏం చేస్తుంది ఆయన ఏమి ఉత్తరం వారికి తోచలేదు ఆయన మూడోసారి వచ్చి మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోరడు ఇక చాలను ఇదిగో మంచ కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి చున్నాడు అయితే ఏమన్నాడు ఇక మూడోసారి కూడా వచ్చిండు మూడోసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకున్నాడు ఒక్క గంట కూడా వాళ్ళు ప్రే చేయకుండా అక్కడ నిద్రపోతురు యేసు ప్రభు గారు అక్కడ ప్లే చేస్తుంది ఆయనకి ఏంటంటే అప్పగింపబడిన రాత్రి వచ్చింది వచ్చినందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పండుకొని వాళ్ళు ఉన్నారు ఇక అవసరం లేదు మీ అలసట మీరు తీర్చుకోండి శరీరం అలసిపోయింది కానీ ఆత్మ అయితే సంపూర్ణంగా ఉంటుంది ఆత్మ అయితే ఉంటది శరీరము అలసిపోయింది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పింది అక్కడ శరీరం ఈరోజు బలహీనం అయిపోయింది ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ వాళ్ళు శరీరము ఆత్మను సిద్ధపరచకుండా వాళ్ళు అక్కడ పండుకున్నారు పండుకొని ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనిష కుమారుడు పాపలకు చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళిద్దాం ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని చెప్పాను అక్కడ ఏం చేస్తుందంటే ఆ యొక్క గ్రీస్మనే తోటలో మూడు సార్లు సో ప్రతి ఒక్కరూ పండుకొని ఉన్నారు ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరము అలసిపోయింది సో మనం కూడా ఆత్మతో సిద్ధంగా ఉండాలి ఆత్మ శరీరం సిద్ధంగా ఉండాలి మనం ఎక్కడ ఏ శోదంలో పడుతున్నామో అని కాకుండా శోధనలు వస్తే మనకు ఏంటంటే ప్రేరికి రావాలని కాకుండా శోధనలు రాకుండాట్లు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మెలుకో ఉండి చేయాలి ఏంటంటే మనం శోధనలో పడకుండాట్లు శోధనలో మనం పడతామని కాక శోధనలో పడకుండాట్లు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి సో ఇంకేం చేస్తుందంటే మెలుకో ఉండి మనము ప్రార్థన చేయాలి ఆత్మసిద్ధంగానే ఉంది కానీ శరీరము బలహీనమైంది సో ఏంటంటే ఆత్మను శరీరమును సిద్ధపరిచి మనము ప్రార్థన చేయాలి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఏంటంటే మనకి ఏంటంటే వెలుగుమ్మాయమై ఉన్నాడు సో టైం మనం ఈరోజు నిద్రపోతున్నాం ఎవ్రీ టైం మనం ఏంటంటే అక్కడ దేవుని తోట మనము చూస్తలేము ఇక్కడ ఏం చెప్తుందంటే మనకు వచ్చేసి ఎఫ్ఎదు పద్నాలుగులో చూస్తే నిద్రించున్న నీవు మేల్కొని మృతులలోండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును మృత రోజు నుండి మనం లేస్తే క్రీస్తు మనం ఈ రోజు ప్రకాశిస్తుండ క్రీస్తు బలిగానికి రెడీ అవుతుండు ఆ బలి అయినాక మనకు ప్రకాశిస్తుండు సో మనం ఏంటంటే ఎవ్రీ టైం మనలో ఏముండాలి వెలుగుమయమై ఉన్నాడు మన దేవుడు ఆయనలో జీవం ఆ జీవం మనుషులను వెలుగై వెలిగించి ఆ జీవము మనలో ఉండాలంటే మనం నిద్రపోకుండా ఉండాలి నిద్రపోకుండా శోధనలో పడుకోకుండా పడకుండా శోధనలో పడితేనే వస్తున్నట్టు అట్లా కాకుండా ఎవ్రీ టైం మనము సెక్యూరిటీ సెక్యూరిటీగా మనము ఆ మన అందరూ కూడా కంచా వేసుకోవాలి మనం యోగకు ఎలా కంచా వేసుకుందో అలా కంచ ప్రార్థన అనే వేసుకుంటే సో సాతనుడు నీకు శోధన ఇచ్చ కూడా వాడు జంకుతాడు నేను టచ్ వాడు జంకుతాడు అనమాట సో వాడు నీ దగ్గరికి రాకుండా ఉంటాడు సో ఎవ్రీ టైం మనం ప్రార్థనలో ఉంటే ప్రార్థనలో గడిపితే వెలుగుమయమై మనము ఉంటాం ఇతరులలో మనము వెలిగిస్తాము ఇతరులను మనం వెలిగించి సో మనము ప్రతి మనం బాపిస్ తీసిస్తున్నాం అన్ని తెలుసు మనకి మనం ఏం చేయాలో ఎక్కడ చేయాలో ఏం చేస్తే లోకం తట్టు తిరుగుతాము ఏం చేస్తే ఆయన తట్ట తిరుగుతామని ప్రతి ఒక్కరికి ఈరోజు మన సంఘంలో కేబీపీఎం లో ప్రావసీ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన కూడా మనం ఏం చేస్తున్నాము కోపంలో తట్లు తిరిగి మళ్ళీ వస్తున్నాము సో ఆఫీస్ లో ఎక్కడ కానీ ఎక్కడ మనము కొంచె కొంచె సార్లు మనము అబద్ధాలు ఆడుతుంటాం కొంచెం మంది సో అది చేసినాం అంటే చేయలే చేసేసినా ప్రాజెక్ట్ వర్క్ చేసినాం అంటే చేసినా అని కొంచెం లెఫ్ట్ ఉంటది కానీ చేసినా మనము చెప్తుంటాం అబద్ధాలు ఆడుతుంటారు మనం కూడా సో ఏంటంటే అవి కూడా కాకుండా మనము ఏం చేయాలంటే ఫేర్ గా ఉండాలి మన ఫుడ్ ఏమో టైం మనము క్లీన్ అండ్ నీట్ గా మనము ఉండాలి ఆయన తట్టు ఆయన జీవంనై ఉన్నాడు నువ్వు కూడా జీవం నై మనుషులని నువ్వు వెలిగించాలి సో మన యొక్క ప్రవచన ఇది ఒక మినిస్ట్రీస్ వచ్చి ప్రవచన మినిస్ట్రీస్ సో ఎవ్రీ టైం మనం ప్రతి ఒక్కరికి ఏం మోటివేట్ చేస్తాము వెలిగిస్తుంటాము అందరు సేవ చేస్తుంటారు అందరు ప్రతి ఒక్కరు మన గ్రూప్ ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారు వాక్యం చెప్తుంటారు అందరినీ ప్రోత్సహిస్తుంటారు సో మనకు తెలుసు మనకు అన్ని తెలుసు కానీ నీ రహస్యమైన జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు వాస్తవమైన జీవితంలో బయట చూడడానికి ఓకే యు ఆర్ వెరీ బెస్ట్ ద బెస్ట్ నవ్వు సో ఆ బెస్ట్ ల బెస్ట్ కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నీ తలంపులు ఎక్కడున్నాయి నువ్వు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నీ తలంపులు ఏడున్నాయి సో పాపంలో పడకుండా లోకంతో తిరగకుండా ఆయన తటు తిరగాలని ఇక్కడ దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు ఒక్క ఒక్కరిని ఒకరిని కూడా చంపుకోకుండా యొక్క గుర్రపిల్ల కోసము ఆయన వెళ్ళిండు ఈ రోజు అంటే వంద గుర్ర పిల్లల్లో ఒక్కటి తప్పిపోయింది ఒక్క గొర్రవపిల్ల కోసము ఆ యేసు ప్రభు వెళ్ళి అక్కడ ముళ్ళ పొదలో చిక్కుకుంటే దాన్ని తీసుకొని వచ్చిండు ఆ దాన్ని తీసుకొని వస్తే ప్రతి గొర్రెపిల్లను ఆ యొక్క చిక్కిన గొర్రెపిల్లలా ఉన్నావా నువ్వు ఎట్లా పాపం చేసి వేరే తట్టు తిరిగినావా అందరూ ఒక తొవ్వ పోతే నువ్వు ఇక్కడ పోతున్నావు మనం మనం ఎటు తిక్కు తిరుగుతున్నాం మనం దేవుని తట తిరిగే బిడలుగా ఉన్నామా లేదంటే మనము చీకటి తట తిరుగుతున్నామా వెలుగు ఉండాలి వేరేని మనుషులని మనము వెలిగించాలి మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క గుణగణాలతో వేరే వాళ్ళు చూసేటట్టు మనము చేయొద్దు వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం మంది చేయరు కొంచెం మంది ఏం చేస్తారంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు కొంచెం ఏం చేస్తారు ఇంకా ఎక్కువ చేస్తుంటారు సో కొంతమంది ఎవరికి ఏమి చెప్పరు వాళ్ళు వాళ్ళ వాళ్ళే గునుకొని వాళ్ళ వాళ్ళే వెళ్ళిపోతుంటారు సో అటువంటివి కాకుండా ప్రతి ఒక్కరికి ఒక తలాంతిచ్చిండు సో ప్రతి ఒక్కరికి అన్ని ఐడియాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ప్రకాశించాలంటే మనుషులను ప్రకాశింపజేయాలంటే నువ్వు ఈరోజు ఏ తట్టు నువ్వు ఉన్నావు ఫస్ట్ నువ్వు మనం మనము మోటివేట్ చేసుకోవాలి మనం మనం వెలిగించుకోవాలి ఆ వెలిగించుకోవాలంటే మనం ఏ క్రియలు చేస్తున్నాం మనం ఏ క్రియలు చేసి మనము మైనస్ అవుతున్నాము ఏ క్రియలు చేస్తే మనం అర్ధరాత్రిలో చీకటిలో మనం బయలుదేరుతున్నాము ఏ క్రియలు చేయకపోతే మనము వెలుగులో వస్తున్నాము ఆ యొక్క తారత్యము చూసుకోవాలి మనకు డిఫరెన్షియేషన్ మనము చూసుకోవాలి చూసుకొని మనము వస్తే ఎవ్రీ టైం మనం వెలుగుతుంటే ఫస్ట్ మనం వెలిగి ఇతరులకు వెలుగు ఇవ్వాలి సో ఏంటంటే ఎవ్రీ టైం టీచర్స్ చెప్తుంటారు స్టూడెంట్స్ కి వాళ్ళు స్టూడెంట్స్ చెప్తుంటే పాఠాలు వింటుంటారు కానీ ఇన్నోడు మంచిగా రాస్తుంటాడు ఇన్నోడు ఏం చేస్తాడు పేపరు కరెక్ట్ రాయాడు చదవకుండా ఏదేదో రాస్తాడు ఏదేదో స్టోరీ రాసిపోతే వాడికి మార్కులు తక్కువ సో ఇన్నోడు మంచిగా వాడు వేరే సాఫ్ట్వేర్ అవుతాడు విన్నాడు ఏం చేస్తాడు కూలి పని అక్కడిక్కడ వాడు వెళ్తుంటాడు సో అటువంటి డిఫరెన్షియేషన్ ఉంది సో మనం కూడా వాక్యం విని మనము ఇతరులను వెలిగించేలాగున్నా మనము ఈరోజు జీవించాలి ఇతరుడు ఎంతమందిని వెలిగించినాం మనము ఒకసారి మనం చూసుకుంటే ఎవ్రీ టైం మన మనలో ఉండే మన ప్రవర్తన గాని మన కోపం కాని ప్రతి ఒక్కటి మనము తగ్గించుకోవాలి మంచితనం ఉండాలి విశ్వాసం ఉండాలి ప్రతి ఒక్క ఒక్కటి తీసి మన ఆయనకి ఏమి ఇష్టమో ఆ యొక్క ప్రీతికరమైన జీవితం మనం ఈరోజు జీవించాలి జీవిస్తే అప్పుడు ఏం చేస్తాం మనము తెలుగులో మనము బయలుదేరుతాం ఇంకొకటి చూస్తే రోమా పదమూడు రోమ పదమూడో అధ్యాయము పదకొండో వచ్చిన మరియు మీరు కాలం నేరిగి నిద్ర మేలుకొని వేరే ఉన్నదాన్ని తెలుసుకొని అలాగే చేయడి మనము విశ్వాసం ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నారు కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తులైన లేక కామ విలాసం అయినను కోకి మస్తరమైనను లేఖయు పగటి అందు మర్యాదగా నడుచుకున్నాము ఇక్కడ ఏం చెప్తుండంటే రోమ రోమా సంఘంకి చెప్తుడు మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగూ చేడి కాలము పోతనే ఉంది కాలము లోకంలో కాలము ఎల్తనే ఉంది ఆ నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగూ చేద్దాము సో ఈరోజు నిన్ను నన్ను నిద్ర లేపిన దేవుడు ఆయననే యేసు ప్రభుయే మీ ప్రకాశవంతంగా జీవించాలి మనుషులను ఏం చేయాలి మనము వెలుగు వెలుగై ఉండే ఆ జీవమును మనుషులకు వెలుగై ఉండండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించితే గాని చీకటి దానిని గ్రహింపలేదు ఏం చేస్తుండో ఆయన వలనే కలిగింది ఆయనలో జీవం ఆ జీవం మనుషులను వెలుగు అయి సో ఆ జీవం మనకు రావాలంటే ఇలా చేయాలి విశ్వాసం ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది ఆల్రెడీ మనం రక్షింపబడ్డము అన్నీ తెలుసు రక్షణ చేసుకున్నాము రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను రాత్రిపూట చేసే క్రియలను మనం విసర్జించి తీజ సంబంధమైన యుద్ధోపకరమును ధరించుకుందాము యుద్ధోపకరణమును మనము ధరించుకోవాలి యుద్ధం చేసే కరములను మనకు యుద్ధం చేసే కరములు ఏమేమి మంచితనము నీతి సత్యము అటువంటి ధరించుకొని మనము యుద్ధోపకరమును ధరించుకోవాలి అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తలైన అత్తైన లేఖయు కామ విలాసిన పోకేరి చేష్టలైన లేకయు కలహమైన మత్సరమైన లేఖయు పగతి అని మర్యాదగా నడుచుకుందాము ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ సీజన్ లో ప్రతి ఒక్కరు క్యారెల్స్ తిరుగుతారు క్యారల్స్ తిరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ అల్లరితో కూడిన ఆట ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ ప్రతి ఒక్కటి కొడుతుంటారు ప్రతి ఒక్క ఇంటికి దర్శిస్తుంటారు వాళ్ళని మేల్కొని మేరీ క్రిస్మస్ అని చెప్పి వాళ్ళు వస్తుంటారు అల్లరితో కూడిన అవి ఆటపాటలు యువనస్తులు ఈ రోజులు అలా చాలా విపరీతంగా అక్కడ తయారయ్యారు సో కామ విలాసం పోకిరి చేష్టలు చేస్తుంటారు వాళ్ళు అక్కడ పోయి పోకిరి చేష్టలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పాటలు పాడతారు దేవుని అంద ఉన్నట్టే ఉంటారు కదా అని చేస్తారు అల్లరితో కూడిన ఆటపాటలు ఈ రోజు చేస్తారు వాళ్ళకు తెలిసి కూడా వాళ్ళు అటువంటి చెయ్యొద్దని తెలిసి కూడా వాళ్ళు ఈరోజు చేస్తారు ముఖ్యంగా క్రిస్టియన్స్ లో చాలా అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ పిల్లలే వాళ్ళు ఏంటంటే అందరికంటే వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు ఈరోజు చేస్తురు సో క్రిస్టియన్స్ పిల్లలే కానీ వాళ్ళు చాలా భయంకరంగా దిగజారిపోతురు వాళ్ళు ఏంటంటే ఈ రోజులలో చాలా మంది ఏంటంటే కొత్త దాంట్లో సిగరెట్ అని తాగుడని ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు నశించిపోతురు దేవుడు తెలుసు అటువంటి చేయొద్దని తెలుసు కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు ఈ ఏజ్ అవి అన్ని చేయాలిరా చేయకపోతే నువ్వు మొబైడీ కాదు అటువంటి దాంతో వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు ప్రోత్సహిస్తారు రంగంలో ప్రతి వాళ్ళు చెడబడుతున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు క్యారియర్స్ అని వాళ్ళు చేస్తున్నారు ఇంకెప్పుడు నువ్వు పగటి ఎందు ఉంటావు బాప్తీసం తీసుకోరా అంటే వాళ్ళు లేట్ లేట్ చేస్తుంటారు సో ఆ నా పాపం వదిలేస్తున్నాయి కదా నువ్వు బాప్తిష్టం తీసుకొని ఇంకా వెలుగుమయమై ఉందో కలహమైనను మస్తరమైనను లేక ఈ రోజుల సంఘంలో ఎంతో కలహం ఉంటారు మస్తరమైన ఒకరు చూస్తే ఒకరికి పడదు ఒకరు చూస్తే ఒకరికి ఏముండదు పగ పగటి అందు నడుచుకున్నట్లు మనం మర్యాదగా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటారు కానీ వాళ్ళ ప్రతి ఒక్క హృదయంలో ఏముంది మస్తరము కలహము కోకి విశేషలు అల్లరితో కూడిన ఆటపాటలు కామ విలాసము విలాసము ఇవన్నీ వాళ్ళ దాంట్లో రన్ అవుతున్నాయి సో ఉంటే మనం వెలుగులో ఉంటామా మనము ఉండము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని వారై శరీరస్సు నెరవేర్చుకున్నప్పుడు శరీర విషయమై ఆలోచన చేసుకొనకొడి మన ప్రభు అయిన ఎలా ఉండో క్రీస్తును పోలిన వారై మనము పౌల భక్తుడు చెప్తాడు ఆయనను పోలిన వారై మనం ఉండాలంటే ఆ యొక్క పోలిన వారై ఆయనను చూసి మనం ఈరోజు నడుచుకోవాలి క్రీస్తును ధరించుకున్న వారై క్రీస్తు మనలో ఉంటే ఆ క్రీస్తు ఎలా ఉంటాడో ఎలా స్పందిస్తాడో ఎలా చేస్తాడో అటువంటి గుణగణాలు మనలో ఈరోజు ఉండాలి ఉంటేనే మనం ఏం చేస్తున్నాము శరీరచనను శరీర విషయమే ఆలోచన చేసుకొని శరీరంకేం కావాలో శరీరము ఇంకేమేం కావాలో అన్ని ఈరోజు శరీర విషయంలో చాలా మంది ఈరోజు ఆలోచిస్తారు శరీరం ఇంకేమేమి కావాలి శరీరం ఎట్లా సుఖ పెట్టాలి శరీరం ఏ విధంగా ఇంకా లేజినెస్ చేయాలి శరీరము ఇంకా ఎంత మనిషి ఏంటంటే టైర్డ్నెస్ కాకుండా ఎంత సుఖంగా మనం ఈరోజు బతకాలని వాళ్ళు శరీరంకు పని కూడా చెప్పలేరు శరీర పనులు చేయకుండా అలా ఏం చేస్తారు శరీరాన్ని కూడా ఏం చేస్తారు సుఖవంతమైన జీవితాన్ని ఈరోజు ఇస్తురు క్రీస్తుని ధరించి ఉన్నావు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు సేవ చేసిండు ప్రతి ఒక్కరు దగ్గర ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపు గుంపుగా వచ్చారు ఆయన ఎవ్రీ టైం నిద్రపోయినట్టు ఉండడా ఎవ్రీ టైం ప్రార్థనలోనే ఆయన ఉన్నాడు సో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించుకోవాలంటే ఎవ్రీ టైం ప్రార్థన చేస్తూ ఆయన ఎట్లా చేసిండో అటువంటి విధానాలు ఆయన మాట్లాడే విధానాలు ప్రతి ఒక్కటి మనలో ధరించుకొని ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం వెలుగుమయమై ఉంటాం ఇతరులను ప్రకాశింప ప్రకాశింపజేస్తాము ఇతరులను మనుషులను ఆయన జీవం గలవాడై ఉన్నాడు మనం కూడా ఆ జీవంతో వెలుగుమయమై ఉన్నాం మనుషులను మనము వెలిగిస్తాము అప్పుడు వెలిగించినందుకే ఇవన్నీ మనము తీసివేసాలి మన దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ ఆటపాటలు కానీ అల్లరితో కూడిన మత్తులై కాక ప్రతి ఒక్కటి మనము వదిలేద్దాం మనం ఏం చేయాలి క్రీస్తును ధరించుకొని మనం ఈరోజు జీవితాం క్రీస్తును ధరించుకోవడం అంటే ఆశామాషి కాదు క్రీస్తు నీలో ఉండాలంటే ప్రతి ఒక్క విధమైనటువంటి శరీరంలో శరీరము చంపుకోవాలి శరీరము ఆ లోకంతో తిరగకుండా శరీరం చంపుకుంటేనే కానీ అప్పుడు ఆయన నీలో జీవించనీకి ఆస్కారం ఉన్నది ప్రతి ఒక్క దేవుడు ఈరోజు నిన్ను నన్ను సృష్టించి దేనికి సృష్టించి నన్ను నిన్ను నన్ను ఆయన క్రియలను మనము వ్యక్తపరశం ప్రతి ఒక్క లోకంకి వెళ్ళి ఆయన యొక్క సువార్త చెప్పాలని ఆయనను నీలో చూపెట్టి ప్రతి ఒక్కరిని ఆయన ఎందు బాపిస్తాం రక్షణ పొందాలని ప్రతి ఒక్కరు వెలుగుమయమై ఉంటాయి ఈ వెలుగుమయం ఉంటే చీకటి నీ దగ్గరికి రాదు అప్పుడు చీకటి కాదు చీకటి కాకపోతే అప్పుడు ఏం చేస్తున్నావు ఎవ్రీ టైం వెలుగులోనే నువ్వు పడిచేస్తున్నావు ప్రకాశవంతమై మనము జీవించాల ప్రకాశవంతమైన జీవితం మనలో ఉండాలి ఇంకొక వచనం చూస్తే ఫస్ట్ దేశంలోనికయా ఒకటో దేశంలోనికయా ఐదో అధ్యాయము మీ ఐదో వచనము మీరందరూ వెలుగు సంబంధాలను పగటి సంబంధమై ఉన్నారు వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు మనం రాత్రి వారం చీకటి వారాలను కాము మనం ఎట్లున్నామంట పగటి వారమై ఉన్నాము వెలుగు సంబంధులమై ఉన్నాము మనం వెలుగు సంబంధమై ఉన్నందుకు కావున ఇతరుల వాళ్ళ నిద్రపోక మత్తులు కాక ఇందుము నిద్రపో వారు నిద్రపోదురు మత్తుగా ఉండు వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్లమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్నము ధరించుకుందము ఎందుకనగా మన ప్రభు ఏసు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించను ఉగ్రత పాలగుటకు నియమించలేదు ఇక్కడ ఏం చేస్తారంటే ఇతరుల నిద్రపోక మెల్పోగా ఉండి గాక వేరే వాళ్ళు నిద్రపోతురని మనము కూడా నిద్రపోతున్నామా ఆత్మీయందు నిద్రపోక మేలుపోగా ఉండి మత్తులం కాక వేరే వాళ్ళు నిద్రపోతురని ఆత్మలో మనం కూడా నిద్రపోతున్నామా మనం మత్తులం నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనకు నిద్ర వచ్చిందంటే మన టైమింగ్ ఏంది టెన్ మార్నింగ్ ఫైవ్ వరకు ఫైవ్ టు 7-8 వరకు సో ఎయిట్ అవర్స్ పండుకోమన్నారు డాక్టర్ గారు సో దాని మనం కూడా ఎవ్రీ టైం ఎయిట్ అవర్స్ పండుకుంటాం ఈ రోజు లేదా ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ కూడా ఈ రోజు నిద్రపోతుంది మనం ఏంటంటే ఎవ్రీ టైం మనము వర్క్ చేస్తున్నాం కాబట్టి నిద్రపోవాలి మార్నింగ్ టైం వర్క్ చేస్తున్నాం కాబట్టి నిద్రపోవాలి సో ఏంటంటే మనం ఆత్మయందు మేలుకోవగా ఉండాలి మన శరీరం అందు నిద్రపోవాలి అక్కడ మత్తులుగా ఉండివారు రాత్రి వేళ మత్తుగా ఉండరు మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు శిరస్థానం ధరించుకుందాము అంటే మనము ఏం చేస్తున్నాము పగటి వారమై ఉన్నాము పగటి వారంటే వెలుగు వెలుగుమయమై ఉన్నవారు గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము విశ్వాసము ప్రేమ కవచము ప్రతి దాంట్లో విశ్వాసంతో కవచం ప్రేమ మనకు కలిగి ఉంటే రక్షణ నిరీక్షణ స్థిరస్వణము ధరించుకుందాము మనలో రక్షణ ఉంటది నిరీక్షణ వస్తుంది స్థిరశ్రాణము ధరించుకుందాము ఏం చేస్తున్నాం అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫేత్ అండ్ లవ్ అండ్ ఫర్ అండ్ ఎలిమెంట్ ద హోప్ ఆఫ్ సాలవేషన్ రక్షణ అనే స్థిరశ్రాణం మనం ఈరోజు ధరించుకుంటున్నాము ఇంకా కవచం విశ్వాస ప్రేమ అనే కవచం వేసుకుంటున్నాము ఇంకా రక్షణ నిరీక్షణ స్థిరశ్రాణం ధరించుకుందాం మనము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలటకు నియమించలేదు ఏసు ప్రభు ఏం చేసిండు మనకి ఆయన రక్షణ పొందడానికి ఈరోజు నిన్ను నియమించిండు నువ్వేం చేస్తున్నావు పాప క్రియలు చేసి ఉగ్రత పాలు అవుతున్నావు అటువంటి క్రియలు చేయక ఆయన నియమించింది దేనికి రక్షణ పొందుటకే నువ్వు రక్షణ పొందినవు ఆయనలో జీవిస్తున్నావు నువ్వు వెలుగు ఇతరులను కూడా వెలిగించు ఇతరులకు కూడా తెలియకపోతే యేసు ప్రభు గురించి తెలిసి వెలిగించు మనం మేల్కొని ఉన్నను నిద్రపోచున్నంత తనతో కూడా జీవించ నిమిత్తం ఆయన మన కొరకు వృత్తి పొందాను వృత్తి పొందాను మనం మేల్కొని ఉన్నాను నిద్రపోచున్న తనతో కూడా జీవించ నిమిత్తమైన మన కొరకు వృత్తి మనం మేల్కొని ఉండాలి ఎవ్రీ టైం మేల్కొని ఉండాలి మేల్కొని ఉంటే ఆయనతో ఏం చేస్తున్నాము జీవిస్తున్నాం మనం మేల్కొని ప్రకాశిత ఉండి మనం ఆయనతో జీవించడం ఆయన మన కొరకు మృతి పొందిండు నీ కొరకు నా కొరకు అయిన సిల్వలో కాచ రక్తం ద్వారా ఈరోజు నీ ప్రకాశవంతమైన జీవితం అంటే ఆయన ఏ రీతిగా ఉన్నాడో ఆయనను పోలి నడుచుకునే రీతిగా మనం కూడా ఈరోజు జీవించాలి ఇతరులు ప్రకాశింపజేయాలి ఇతరుని మోటివేట్ చేయాలి ఇతరులకు చెప్పాలి నువ్వు అటు పోకు రా అటు లోకం మనలో ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో మంది చర్చిలో చిన్న చిన్న పిల్లలు టీనేజ్ రాగానే చనిపోతుంటారు ఎందుకు చనిపోతారు వాళ్ళ మీద వాళ్ళ కరెక్ట్ అయిన గైడెన్స్ వాళ్ళకు లేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని వదిలేస్తారు వీళ్ళు టీనేజ్ అయ్యండు వీళ్ళు చెప్తే కూడా ఇన్సల్టేడ్ వాళ్ళు వదిలేస్తారు సో వాళ్ళని పట్టుకొని చెప్తే వాళ్ళు వినే మార్గం ఉంటారు కొందరు యాక్సిడెంట్ ద్వారా కొందరు తాగి ప్రతి ఒక్కరు చిన్న ఏజ్ లోనే ఈరోజు చనిపోతారు ఎందుకు చనిపోతున్నారు అంటే వాళ్ళ గైడెన్స్ సరిగా ఇయ్యక గైడెన్స్ ఇవ్వాలి గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే కాన్స్లేషన్ చేయాలి కాన్స్లేషన్ చేసి వాళ్ళకు పెట్టాలి సో ప్రతి ఒక్కరు ఈరోజు చనిపోతున్నారు ఎందుకు చనిపోతు అంటే వాళ్ళు లోకం తట్టు లోకం తట్టు తిరిగితే ఏముంది మరణం ఉంది ఆ మరణము వాళ్ళకు అవసరమా జీవం ఇస్తుంది దేవుడు జీవం ఇచ్చే దేవున్నా మరణం తట్టు ఎందుకు పోతురు వాళ్ళకు తెలియదా తెలుసు మతటి తెలుసు కూడా వాళ్ళకు గైడెన్స్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వక వాళ్ళు తప్పుదారి పడి వాళ్ళ దోస్తులతో తిరిగి అక్కడిక్కడ పోయి వాళ్ళు ఏంటంటే మరణిస్తున్నారు ఆయన ఈరోజు జీవంనిస్తా అంటుండే దేవుడు జీవం ఇచ్చింది నీకు ఇతరును మనుషులను వెలుగ వెలిగించే మనుషులకు వెలుగై ఉన్నాడు ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగులో చీకటి ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు ఆ యొక్క వెలుగై ఉన్నారు మనము మనమంతా వెలుగుమయమై ఉన్నాము ఇతరును వెలిగించేలాగా మనము కాంటాక్ట్ చేయాలి సో ఇతరులు మన యొక్క ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మార్నింగ్ టైం వస్తాడు చంద్రుడు నైట్ టైం వస్తాడు చంద్రుడు ఏంటంటే పున్నమి రోజు ఆయన వెలుగుతుంటాడు ప్రకాశవంతమై జీవిస్తుంటాడు ఎందుకు జీవిస్తాడు ఆ యొక్క కొంచెం గ్రావిటీ అనేది దాని మీద వాడి ఆయన వెలుగు ఇస్తుంటాడు సో ఆ యొక్క ఏంటంటే జీవితంలో మనం కూడా ఎవ్రీ టైము వేరే వాళ్ళతో ఉంటే మన గుణగానాలు నేర్చుకొని వాళ్ళు కూడా వెలుగుమయమై ఉండేలాగా చూస్తారు సో వాళ్ళను బాప్తిని తీసుకొచ్చి వాళ్ళని దేవుణ్ణిలో మనం కలిపితే వాళ్ళు కూడా ఈరోజు వెలుబుమయమై ఉంటారు సో ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే ఒకటో పీతురు ఫస్ట్ పీటర్ ఒకటో పీతురు ఒకటో వచనం చూస్తే కాబట్టి మీ మనసు అన్న కట్టుకొని నిద్దరమైన బుద్ధి గల వారా ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది నేను పసిదుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది ఇప్పుడు ఏం చేస్తుండే మనము ఎట్లుండాలి పరిశుద్ధులై ఉండడు దేవుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మనం కూడా ఈరోజు పరిశుద్ధుడై ఉండాలి ఆ పరిశుద్ధుడై ఉంటేనే కదా మనలో వెలుగ అనేది తెలుస్తుంది ఆ వెలుగు అనేది మనలో ప్రకాశింప ప్రకాశింప చేసి మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై మనము జీవించాలి బుద్ధి అంటే మనము ఏం చేయాలి నీతి సత్యము మంచితనము ఇక్కడ ఏమి ఉంటాయంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది సో సమస్త విధములైన మంచితనము నీతి సత్యము సో ఇక్కడ ఏంటంటే మనసు అను నడుము కట్టుకొని నిబ్బర బుద్ధి నిబ్బరమైన బుద్ధి కల యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడ కృపా విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడం సంపూర్ణంగా మనము మార్చబడి నిరీక్షణలో మనం ఉంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుల ఉండు అని వ్రాయబడి ఉన్నది యేసుప్రభు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధుడుగా ఈరోజు మనము జీవించాలి ఇంకొక వచ్చరం చూస్తే లూకస్ వార్త లుకస్ వార్త పన్నెండు పన్నెండు అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు మీ నడుములు కట్టుకొని ఇండు మీ దీపములు వెలిగించని వెలిగించుండనీయుడు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెన్ల మీందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చినో అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలే ఉండు ఏం చేయాలి మనం ఇద మేలుకోగా ఉండాలి ఎట్లా ఉండాలి ఇక్కడ ప్రభు వచ్చు ఏ దాసులు మేలుకో ఉండునో గనుగనో ఆ దాసులు ధన్యుడు అతని నడుము కట్టుకొని వారికి భోజన పరిస్థితిలో కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను ప్రభు ఏ రీతిగా మనకి ఈరోజు వస్తుండో రెండవ రాకడ సమయంలో ఆయన ఏ రీతిగా వస్తుంది ఇక్కడ చూద్దాం మనము ఏం చేస్తుందంటే వెలుగు మాయమై ఉండాలి మనము నడుములు కట్టుకొని మీ దీపము వెలుగు చుండని దీపము వెలుగుచుండని ఇయ్యది ఆరిపోయిందా దీపము లేకుంటే మీ ఒత్తులలో నూనె సో బుద్ధి లేని కన్యకలు బుద్ధి ఉన్నారు అక్కడ సో ఐదుగురు డ్యూటీలు పట్టుకొని వచ్చి పెళ్లి కుమారుని ఎదుర్కోనికి సో ఇంకొకరు వారిలో నూనె లేదు నూనె అయిపోయింది సో యొక్క నువ్వునే అయిపోతుంది అని యొక్క డ్యూటీలలో సో దేవుడు వచ్చే వరకు నువ్వు ఎలా నువ్వు ప్రత్యక్షిస్తావు ఎలా నువ్వు ఎదుర్కొంటావు అనేది ఒకటి ఎగ్జాంపుల్ ఇలా నువ్వు దేవుడు వచ్చేటప్పుడు రెండవ రకాల సమయంలో నువ్వు ఏ రీతిగా నువ్వు ఈరోజు ఆయన ఎదుర్కొంటావు నువ్వు వెలుగుమయమై ఉన్నావా వెలుగు సంబంధాలుగా ఉన్నావా లేదంటే చీకటి సంబంధాలుగా ఉన్నావా మనం మనం పరీక్షించుకొని ఆయన అందు నిరీక్షణ ప్రతి విధమైన మంచితనము నీతి సత్యం బట్టి మనము ముందుకు వెళ్దాము అల్లరితో కూడిన ఆటపాటలు కాకుండా ఆ ప్రతి ఒక్క దాంట్లో విధమైనటువంటి దుష్టక్రియలు చేయకుండా ఆయనతో మనం ఇక్కడ ముందుకు వెళ్దాము సో ఆయన నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఈరోజు చనిపోయిండు చనిపోయినాక వెలుగుమయమై ఉండాలి ఆయన ఫస్ట్ ఏం చేస్తుందంటే మనల్ని ప్రేమించిండు మనము ఆయనని ప్రేమిస్తున్నాము ఆయనలో జీవముండేను ఆ జీవము మనుషులను వెలుగై ఉండేను ఆ జీవము ఆయనలో ఉన్నది ఈ రోజు ఆ జీవము నీ కావాలా జీవం కావాలంటే నువ్వు ఏమేమి చేయాలి నువ్వు ఏ ఏ క్రియలు చేయాలి లోకం తట తిరుగుతున్నావా లేదంటే నువ్వు దేవంతో తిరుగుతున్నావా ఏ విధంగా మనము ఈ రోజు జీవిస్తున్నాము ఏ విధంగా మనం ఈ రోజు ఆయన తట్టు తిరగలేక ఉన్నాము ఏ యొక్క సమస్య వస్తే ఆరాధిస్తున్నాము శోధనలో పడకుండా మనము ప్రయోజనం చేయమంటాడు మేలు కావండి చేయాలి శోధనలో పడకుండా నీకు శోధన వస్తేనే నువ్వు ఈ రోజు దేవుని దగ్గరికి వస్తావు అంటున్నావు కానీ ఆ దేవుడు ఆ శోధన రాకున్నప్పుడే అప్పుడే సాధన సో ఆ రీతిగా మనం ఏ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము మన పిల్లల్ని కాని ప్రతి ఒక్కరిని ఈరోజు వెలుగు మాయమై ఉంటున్నామా మనము మనం మనం పరీక్షించుకుందాం మనం ఎక్కడ ఎక్కడ వెలిగిస్తున్నాం మనం మన యొక్క మనమే వెలిగించుకుంటున్నామా వేరే వెలిగిస్తుందా ఎటువంటి రీతిగా మనం ఈరోజు జీవిస్తున్నాం మన అంధకారంలో ఉన్నదా లేదంటే వెలుగుమయమై ఉన్నదా మనం మనం చూసుకుందాం మనం ఎక్కడ మనము తప్పిపోతున్నాము ఏ రీతిగా మన రహస్య క్రియలను మనం ఏత చేస్తున్నాము రహస్యంగా మనం ఎట్లా జీవిస్తున్నాము రహస్యంగా బాప్తిసం తీసుకొని కూడా నువ్వు జీవితం జీవిస్తే అది విడదమే నువ్వు చీకటిమయమై ఉన్నట్టే అనమాట సో వెలుగుమయమై ఎప్పుడు ఉంటావు నువ్వు వెలుగుమయమై ఇతరుడు వెలిగించే రీతిగా నువ్వు ఎప్పుడు నువ్వు జీవిస్తావు ఇతరుని క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అక్కడ క్రీస్తుని పోలి ఏ విధంగా నువ్వు నడుచుకుంటున్నావు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఏ విధంగా ఉండాలని యొక్క క్రియలే కానీ ఈ యొక్క తలంపులే కానీ టాప్ టు బాటం వరకు క్రీస్తు ఉండాలి ఆ క్రీస్తు వలె మనము ప్రకాశవంతమైన ఈరోజు జీవితము మనము జీవిస్తాము లేదంటే మనం క్రియలతో కొట్టుకొని ఐతిక విచారాలతో కొట్టుకొని పోయి మనం మరణాంతరము వెళ్ళిపోతున్నాము సో ప్రతి లోకంలో ఎన్నో ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఉన్నది ఆ యొక్క శరీరం చంపుకొని మనం ఈరోజు దేవుని తట్టు తిరగాలని మనం చేస్తున్నాం వెలుగు సంబంధులుగా ఉండాలి మనము సో ఎవ్రీ టైం ఒకటేసారి వెలిగి ఆరిపోవద్దు సో వెలుగుతూనే ఉండాలి త్రీ సిక్స్టీ డేస్ వెలుగుతూనే ఉండాలి నూనె లేకున్నా ఉన్నా కూడా వెలుగుతుండాలి సో నూనె ప్రతి ఒక్క నూనె మనము తెచ్చుకోవాలి ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు ఉంటావు సో ప్రార్థన ఆపేసినవు బైబుల్ ఆపేసినావు అంటే నువ్వు డార్క్నెస్ లో నువ్వు చీకటిలో నువ్వు వెళుతుటవు నీకు గమ్యం ఎక్కడ ఎక్కడ ఉంది నీ గమ్యము నువ్వు ఎక్కడ పోతున్నావు తిరుగుతున్నావు ఎవరి చూస్తున్నావు సో దేవుడు నిన్ను ఈరోజు పిలిచిండు పిలిచినందుకు ఆయన జీవమై ఉన్నాడు ఈరోజు ఆయన జీవం తీసుకొని ఇతరులకు జీవం పోయి నీకు చేయి పెడితే అందరూ జీవించాలి అటువంటి యొక్క అభిషేకం మనలో ఉండాలి కాక దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను వెలుగుమయమై ఉన్నాడు చెప్తున్నాడు ఎవరు వెలుగుతున్నారు ఎవరు చీకట్లో ఉంటున్నారు సో మనం మనం పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం చిన్నగా మోకరించి ప్రార్థిద్దాము స్తోత్రం నాయనా ప్రభా వందనాలు దేవాయసే మా నీకే వేలా స్తోత్రాలు దేవాయసే మా ప్రభా ఎప్పటి మా ప్రభా స రెప్పలో స్తోత్రం మా ప్రతి విధమైన దుష్టకారంలో మా మీద రాకుండా తీసేసిన దాన్ని స్తోత్రం మా ప్రభ దేవాసే మేము వెలుగుమయమై ఉండాలా మా యొక్క పాపములనున్ని క్షమించిన దేవుడు మీరే మా ప్రభా ఎవరు క్షమించలేము మా ప్రభా మా పాపములను క్షమించి మా కొరకు శిల్వలో మరణించిన దేవుడు మీరే మా ప్రభా మరొకసారి పునరుత్డై వచ్చి మమ్మల్ని వెలుగు చేశారు మా ప్రభావ ఆది ఎందు వాక్యము దేవుడై దేవుడే వాక్యమై ఉండను దేవీ మా ప్రభావ మనుషులలో వెలిగించాలంటే మీ యొక్క జీవం మాలో కావాలి మా మీ మృతులలో పడకుండా దేవ జీవింపజేయండి మా ప్రభావంలోని ప్రతి ఒక్క దాంట్లో మేము జీవంతో ఉండటకు సాయం చేయండి మా ప్రభా ఇతరును వెలిగించే దేవా జీవంలో ఉండటకు సాయం చేయండి మా ప్రభావ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దీవించి ఆసరించండి దేవా వాక్యంలో విన్న ప్రతి ఒక్క బిడ్డను దేవ మీద సాయం చేయండి మా ప్రతి ఒక్క క్రియల నుంచి విడుదల దాయ చేయండి మా ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దాయ చేయండి మా ప్రతి ఒక్క బిడ్డ వెలుగాల మా ప్రభావ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ ఇత వెలిగించేలాగా సాయం చేయండి మా ప్రభావ యొక్క ఇతరులకు దేవాడు మా ప్రభు వెలిగేలాగిన సాయం చేసి వాళ్ళని దేవా కూడుకుని వచ్చి ఇతరులు కూడా వచ్చేటట్టు సాయం చేయండి మా ప్రభావిని మీరే తోడేంటారని ఏపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రియ దీవించి ఆసరిస్తారని ప్రభావ రాబోతున్నేసుక్రీస్ వేడుకొచ్చున్నా తండ్రి ఆ మేన్ ఆమెన్ థ్యాంక్ యూ మన ప్రభు నేసి కృప శాంతి సమాధానం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళబో సదాకాలం తోడైందని దాకా ఆ Amen. Amen. Amen Praise Lord Aga Amen Praise Lord Sister Praise, sister. Praise sister. Lord to all Praise, Praise. Praise Lord Praise Lord to all Praise Lord Praise Lord brothers and sisters Praise Lord to all brothers and sisters Praise the Lord